వినష్ట అపి తదేవాగ్నిహోత్రాది అనుతిష్ట అత్ కామ్యం అగ్నిహోత్రాది ఇక్కడ ఈ వాక్యంలో గీతలో చాలా తరువుగా పాయింట్అవుట్ చేసేది ఏమిటంటే ద మోటివ్స్ సుప్రీమ్లీ మ్యాటర్ మోటివ్ గీత అంటేనే మోటివ్ ఏ కర్మ చేస్తున్నామన్నది పాయింట్ కాదు అంటే ధర్మం అనేది ఒకటి ఉంటుంది బొటం లైన్ ఉంటుంది అధర్మం చేస్తూ దీనికి గీత నేను అప్లై చేస్తాను అనకూడదు పిక్పాకెట్ చేసి చేసి వాటిని నేను కాదు ఫలం ఏదొచ్చినా స్వీకరిస్తాను అలా అనకూడదు అది అధర్మంలో ఈ మీమాంస వర్తించదు ఎందుకంటే అధర్మము కేవలము రాగద్వేషముల చేత ప్రేరితమై నడుస్తూ ఉంటుంది కాబట్టి అధర్మం అనేది ఈ మాట అప్పుడప్పుడు అంటూ ఉండడం అలవాటు అనక్కర్లేదు నిజానికి అనక్కర్లేదు ఎందుకంటే మీమాంసలో కర్మ అంటే కర్మం ఏమధికారి వస్తే అంటే ధర్మం అనే అర్థం అక్కడ ఎనీవే సో ఎవరైనా భ్రమపడతాడేమోనో అప్పుడప్పుడు ఇలా అంటూ ఉండటం అస్టు సో కర్మ చేస్తున్నాడు సో ఈ కర్మ చేసేప్పుడు ఏం కర్మ చేస్తున్నాడు అనేది ముఖ్యం కాదు మోటివ్ ఈజ్ ఒకడు కూరగాయలు అమ్ముతున్నాడు మోటివ్ ఇంకొకటి యజ్ఞం చేస్తున్నాడు మోటివ్ ఈ కూరగాయలు నా స్వధర్మము నా కుటుంబ పోషణ కోసం నా ధర్మము ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ స్వధర్మ భావనతో చేస్తూ ఉంటే దిస్ బికమ్స్ వాడి అంతఃకరణ శుద్ధికి యోగ్యమైన కర్మయోగం అయిపోతుంది సరే యజ్ఞం కామనతో చేస్తూ ఉంటే దానికి కర్మయోగ స్థాయి రాదు ఇంకా ఆ ముద్ర దానమే పడదు అది కర్మయోగం కాదు కాబట్టి వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ కర్మ దట్ ఈస్ ఇంపార్టెంట్ అంచైతే శ్రీకృష్ణుడు ఫలానా కర్మలు చేయండి ఫలానా కర్మలు చేయండి అని ఒక్క మాట కూడా చెప్పలేదు he always talked about the motive behind <coughs> action action me sandarbhalabatti meeru cheskonnannadi action undadi vaala yokka social status na batti life lo stage ni batti untundani anane sookunnadu society lo aneka rakala levels untayi strata social strata vadu intellectual avacchu laite businessman avacchu laite worker avacchu laite army lo panchesi vadu avacchu ane oka oka lakshya ichadu o bonda laksha ఇంకా ఏమైనా వెరైటీస్ దాంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే సో స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చాడు ఏమైనా అప్పుడు బ్రహ్మచారి కావచ్చు గృహస్థ కావచ్చు వానగృహస్థి కావచ్చు సన్యాసి కావచ్చు కాబట్టి అది మీరు చూసుకోవాల యు లుక్ ఆఫ్టర్ దట్ ఆస్పెక్ట్ ఏదో కర్మ ఉంటుంది జీవితంలో బ్రహ్మచారి యొక్క కర్మ సన్యాసి యొక్క కర్మ ఏకరూపంగా ఉండదు గృహస్థ కర్మకేనూ సన్యాస కర్మకి తేడా లేదు గృహస్థ మమోపాత్ర ద్వారా ధర్మపత్ని సమేత మొదలుపెట్టి వారు కర్మ చేస్తాడు సన్యాసకి అసలు కర్మే లేదు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 స్వర్గాది కామార్థిన వీడు స్వర్గమనే కోరిక కావాలి వీడు స్వర్గ కామ స్వర్గమనే కామను ఉంది వీరికి ఆది శబ్దం చేతనం మీరు ఇహలో కామను తీసుకోవచ్చు మరో కామన ఈ కామనలు వివిధంగా ఉంటాయి ఎలాంటి కామనలు ఉంటాయంటే ఊహ కూడా చేయలేనన్ని కామనలు ఉంటాయి ఎవడి కోరికలు వాడివి కొంతమందికి కోరికల్లో కొన్ని సాత్వికంగా ఉంటాయి కొన్ని రాజసంగా ఉంటాయి కొన్ని తామసంగా ఉంటాయి సో అంటే పెర్ఫెక్టెడ్ డిజైర్ సో నిండి తామసము వాటెవర్ సో సో స్వర్గము అనేది ఒక సాత్విక కామన అలా చెప్పలేదు సాత్విక కామన అనలేదు దాన్ని దాన్ని రాజస కామంలో పరసారి తీసుకెళ్లేదు అంత స్థాయి దానికి ఇవ్వలేదు గృహాన్యకంలో ఉద్యుత బ్రాహ్మణమునో శిక్షణ ఒకటి ఉంది దాంట్లో ఈ కర్మమీమాంస చూస్తే శంకరుల యొక్క మీమాంస ఆ మాటలు తీసుకెళ్ళి మీరు కనుక మీమాంసకుల దగ్గర కర్మవాదుల దగ్గర చెప్పినట్లయితే వాళ్ళు శివ శివ శివ శివ అని అలాంటి మాటలు చెప్పారు ఆయన అది చదువుతుంటే నాకు అనిపిస్తుంది ఈయన శంకరాచార్యులు ఎంత రెవల్యూషనరీ నక్సలైట్లు పనికిరారు ఆయన ముందు అలా మాట్లాడు నక్సలైట్లా మా నాన్నగారు అన్నారు ఒకసారి పాఠం భాష్య పాఠం చెప్తా ఎలా మాట్లాడుతున్నారో నక్సలైట్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అంటే ఎక్స్ట్రీమ్లీ రెవల్యూషనరీ పొజిషన్ హీ టేక్స్ హీ డజంట్ కేర్ ఫర్ ఎనీ ఆర్థడాక్స్ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా స్మాష్ చేసి He takes a revolutionary position and says, this is Atma. Take it or leave it? I don't care. I'm not going to matter. Utgitha brahmanamula abhicharam chustante acchashitri karangam. Anyway, so coming back to the point, the motives matter. So swargadhi kamarathina. He said swargamanandu kamana. He said adhi shabdhan chaitana. Shankara is adhi visirastara. Pratidhyayana is adhi parastara. Ghatadhi and tata. మేము అనువాదం చేసేప్పుడు తల పట్టుకుని కూర్చోవలసి వస్తుంది ఆ అది వదిలిపెట్టాలో తెలియదు పట్టుకోవాలో తెలియదు సో స్వర్గాది స్వర్గము మొదలైన కామలతో మొదలెట్టాడు వీడు పని మొదలెట్టాడు స్వర్గానికైతే అగ్నిహోత్ర కర్మ అగ్నిహోత్రం కర్మ అగ్నిహోత్రాది మళ్ళీ ఆది ఈ ఆదికి ఆది స్వర్గము మొదలైన కోరిక గలవాడు మొదలైన కర్మలను చేయను అని ట్రాన్స్లేట్ చేసుకోవాలి సో అగ్నిహోత్రాది కర్మ చేస్తున్నాడు కర్మ అంటే ఎలా చేస్తున్నాడు కోరుకుంటే కర్మ ఏమైపోతుంది కామ సాధనమైపోతుంది ఆ కోరికను తీర్చే సాధనమవుతుంది దాన్ని అనుష్ఠానాయ కామ సాధనానుష్ఠానాయ ఆహితాగ్నే సో ఆహితాగ్ని అంటే ఆహితాగ్ని అంటే అగ్నియందు అగ్నియందు ఆ హోమాలు అవి చేసేటువంటి వైదికుడికి ఆహితాగ్ని అని పేరు ఆహిత అగ్ని అనసహ అహిత అంటే ఆరాధించబడినది అగ్ని యమని చేతనం వాడు అహితాగ్ని సో ఈ పేరు విన్నారా మీరు అహితాగ్ని సో ఈ అహితాగ్ని ఉన్నాడు ఈ అహితాగ్ని స్వర్గాది కామనలతోటి అగ్నిహోత్రాది కర్మలను చేస్తున్నాడు చేస్తుంటే ఇప్పుడు ఆ అగ్నిహోత్రానికి కామ్య అగ్నిహోత్రము అని పేరు ఏమీ లేదు సింపుల్ యూసేజ్ కామనతో కర్మ చేశారనుకోండి ఆ కర్మను ఏమంటారు కామ్య కర్మ నిష్కామన లేకుండా కర్మ చేశారనుకోండి ఈశ్వరార్పణ బుద్ధితో దాన్ని ఏమంటారు నిష్కామ కర్మ అంతే ఆ కర్మ తీసి అగ్నిహోత్రం పెట్టండి అంతే ఇప్పుడు ఈ చేస్తున్న అగ్నిహోత్రం ఏమిటి కామ్య అగ్నిహోత్రం చేస్తూ ఉండడు అగ్నిహోత్రాదవు ప్రవృత్తస్య దాంట్లో ప్రవృత్తుడే ఉన్నాడంటే ముందుకు సాగుతున్నాడు అని అర్థం ప్రవృత్తుడు అంటే ఈజ్ యాక్టివ్ ఇన్ ఇట్ ఎంగేజ్డ్ ఇన్ ఇట్ ముందుకు సాగుతున్నాడు చేస్తూ ఉన్నాడు జీవితంలో అగ్నిహోత్రాన్ని మొదలుపెట్టి చేసుకుంటూ పోతున్నాడు ఎవరి జీవం అగ్నిహోత్రం జిహోతి బతుకున్నంతకాలం చేస్తారు అగ్నిహోత్రం సో చేస్తుంటే సామీకృతే సామీకృతి సామి అంటే సగం సగం చేశాడు అంటే జీవితంలో సగం ముప్పై యాభై ఏళ్ళు వచ్చిదాకా చేసాడు అగ్నిహోత్రం చేసేప్పటికీ వినష్టే అపి కామె కామె వినష్ట అవి అగ్నిహోత్రం కాదు కామం ఆ కామం పోయింది ఒకటి నాకు స్వర్గం వద్దు ఏమొద్దు ఆత్మావాయంలో కహ ఈ ధోరంలో పడ్డాడు ఎక్కడో విన్నాడు వి వివేకం ఉంది సంస్కారం ఉంది వేదమేమో ఇలా చెప్తుంది ఎందుకంటే ఈ స్వర్గాలు ఆత్మాబా అయిన లోక ఈ స్వర్గం వల్ల ఏం ఊరికి ఉంది ఆత్మయే అక్కడికి వెళ్ళినా భోగాలేగా ఈ భోగాల మీద ఎందుకు ఈ భోగాలు మనకి ఆత్మ పూర్ణము అని ఇలాంటి ధోరణలో పడ్డాడు పడేపప్పటికి ఏమైంది వినష్టే అపి కామె ఆ కామం అవతలకి పోయింది కామను అవతలకి పోయింది ఒకప్పుడు అలాగే ఉంటుంది ఒక ఊరికతో దిగుతాడు కొంతకాలం అయ్యప్పటికే ఒకతను కంప్యూటర్ ఇంజనీరింగ్లో చేరేడు చేరే మూడేళ్ళు అయ్యేప్పటికీ స్వామీజీ నాకు ఈ కంప్యూటర్ మీద విసిగిత్తిపోయింది నాకు ఆమె నాకు ఇంట్రెస్ట్ అంటే నేను నాకు చూడు బీటెక్ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చాను వచ్చేసి లైన్ మార్చే అంతేగాని అలా మూడో ఏడాది నాకు ఇంట్రెస్ట్ పోయిందంటే మరి అలా ఏం చేస్తున్నప్పుడు యూ షుడ్ నాట్ కమ్ అవుట్ నౌ ఫినిష్ ఇట్ గెట్ ది డిగ్రీ అండ్ లీవ్ ఇట్ అది తెలివైన పద్ధతి సో అలాగే ఈయన కూడా అగ్నిహోత్రం చేస్తున్నాడు స్వర్గం కోసం మొదలెట్టాడు యాభై ఏళ్ళు వచ్చి కొంతగా సామి కృతే సామి అంటే సగం ఆయుర్దాయంలో సగం చేశాడు చేసేప్పటికీ కామే వినష్ట ఆ కామను పోయిందా పోతే మరి వైదికుడు గృహస్థు కర్మ చేయాల్సిన వాడు కర్మ మానేస్తాడా నాకు కామ లేదని చెప్పేసి ఇంకా అగ్నిహోత్రం మానేస్తాడా అనేడు అగ్నిహోత్రాది అనుతిష్టత అతి అగ్నిహోత్ర కర్మని అయితే ఆది శబ్దం చేత ఆ కామనికి సంబంధించిన కర్మని ముందుకి కొనసాగిస్తున్నాడు ఇప్పుడు ఆ కర్మ ఏమిటి కామ్యకర్మ అవుతుంది అది కాదు నత్ కామ్యం అగ్నిహోత్రాది భవతి ఆ అగ్నిహోత్రాది కర్మ అది ఇంకా కామ్యకర్మ కాదు అంటే చూడండి మోటివ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కర్మ వెనుక ఉన్న మోటివ్ ఇంపార్టెంట్ తప్పిస్తే కర్మ ఇంపార్టెంట్ కాదు కాబట్టి అది నిష్కామకర్మ అయిపోతుంది కామ్యకర్మ కాదది ఓకే సో ఎప్పుడైతే నిష్కామకర్మ అయిపోయిందో దానివల్ల వాడికి బంధం ఉండదు కర్మబంధం ఉండదు పైగా కర్మబంధం నుంచి బయటపడడానికి కర్మ సహకరిస్తుంది చూసారా బంధమే బంధం నుంచి బయటపడడానికి సహకరిస్తుంది ఇది ఎలాగంటే ఏ నిచ్చెన నిచ్చెన ఉంటుంది చూడండి ఏ నిచ్చెన మిమ్మల్ని కిందకి తీసుకుపోయిందో అదే నిచ్చని తోడు పైకి కూడా వెళ్ళచ్చు నిచ్చెన మార్చి అక్కర్లేదు పైకి వెళ్ళడానికి ఒక నిచ్చినా కిందకి పోవడానికి ఇంకోనిచ్చినా అక్కర్లేదు ఇదే నిచ్చిన డైరెక్షన్ మారిస్తే సరిపడుతుంది అదేవిధంగా ఇప్పుడు స్క్రూ బిగించడానికి స్క్రూ డ్రైవర్ వాడారు స్క్రూ విడదీయడానికి కూడా అదే స్క్రూ డ్రైవర్ మళ్ళీ వేరే సెపరేట్ స్క్రూ డ్రైవర్ అక్కర్లేదు అలాగే మనల్ని బంధించేది ఏ కర్మ ఉన్నదో అదే కర్మ అంటే ధర్మబద్ధమైన కర్మ మాత్రమే అదే కర్మ మన బంధం నుంచి బయట పారేసేది కూడా అయిపోతుంది ఓన్లీ మోటివ్స్ మ్యాటర్ అదే కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో మీరు చేసేస్తే నిష్కామంగా మీరు మోక్షాన్ని పొందుతారు ఆ కర్మ మోక్షం దాకా తీసుకెళ్ళిపోతుంది అదే కర్మను సకామంగా చేస్తూ ఉంటే అంత బంధం అదే కాని సకామంగా కర్మ చేయటంలో ఫ్రీడమ్ అన్నది లేనేలేదు సార్ స్వామి వివేకానంద ఎలా చెప్పారంటే దీన్ని సకామంగా కర్మ చేయటం అంటే వర్కింగ్ లైక్ ఏ స్లేవ్ అన్నారు నిష్కామంగా కర్మ చేయటం అంటే వర్కింగ్ లైకే మాస్టర్ అన్నాడు ఆయన ఆయన హీ హాజ్ ఈజ్ ఓన్ అ వెరీ స్పెషల్ లాంగ్వేజ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్ డోంట్ వర్క్ లైక్ స్లేవ్స్ వర్క్ లైక్ ఏ మాస్టర్ అని అన్నాడు సో అంటే నిష్కామంగా కర్మ చేయమని అభిప్రాయం కాబట్టి నువ్వు చేస్తున్న కర్మ ఏదో అదే అకర్మ మానేసి కొత్త కర్మ చేయక్కర్లేదు అగ్నిహోత్రం చేస్తుంటే అగ్నిహోత్రం మరో చేస్తుంటే మరో పూజ చేస్తుంటే పూజ వాట్ ఎవర్ కర్మ యూఆర్ డూయింగ్ అదే నిష్కామంగా చేస్తే చాలా లాభము ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు గీతలో చూపించబోతున్నాడు అనంటారు తాచయతి భగవాన్ కున్నపితి నీప్యే తత్ర అది ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడి గీతలో అంటే ఒక రకమైన మనకి బర్డ్స్ ఐవ్యూ విహంగమ వీక్షణము అని అంటారు గీతలో రాబోయేటువంటి శాస్త్ర అభిప్రాయాలన్నింటినీ కూడా ఒక స్థూలంగా చూపిస్తున్నారు తర్వాత విస్తారంగా ఇంకా వివరిస్తారు ఈ విషయాన్ని తథాచ దర్శయతి అదే అదే ఈ పరిస్థితి ఇది అని దీన్ని సపోర్ట్ చేస్తూ భగవాన్ దర్శయతి శ్రీకృష్ణుడు చూపిస్తాడు ఎక్కడ కుర్వన్నపి కుర్వన్నపి అని సో కున్నపి అనేదో ఉంది శ్లోకం చేస్తూనే ఉంటాడు కానీ కర్మబంధము లేదు బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం తక్వా కరోతి య్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభస కర్మలు చేస్తూనే ఉంటాడు బ్రహ్మణ్యాధాయ కర్మాణి చేస్తూనే ఉంటాడు కర్మణ్యభిప్రవృత్తోపీ నైవ కరోతి సహా కర్మలను నిరంతరంగా చేస్తున్నా ఆయన ఏమీ చేయటం లేదు అని ఈ విధంగా అగ్నిహోత్రం చేస్తున్న మోటివులో కనుక కామన లేకపోతే అది నిష్కామకరమైపోతుంది అది అకర్తృ ఆత్మ అభోక్తృ ఆత్మజ్ఞానానికి వాడిని తీసుకెళ్ళిపోతుంది అని ఈ విషయాన్ని చూపిస్తాడు నా కరోతి నలిప్యత లిప్యతే అంటే ఫలము ఫలా ఫలతృష్ణ లేనివాడు లేపము అంటే ఫలము నా కరోతి కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కానీ కర్మలు చేస్తూనే ఉంటాడు అది చిత్రం ఏమీ చేయకుండా చేతిలో కాళ్ళు కట్టేసి కూర్చున్న వాడు గురించి కాదు చెప్తూ ఉంటుంది అన్ని కర్మలని నిండా చేస్తున్న వాడి గురించే చెప్తున్నారు ఇది భగవద్గీత యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇట్ రిక ఇట్ ఇట్ కనెక్ట్స్ ది సెక్యులర్ విత్ ది స్పిరిచువల్ కర్మ అన్నది సెక్యులర్ అంటే ఇటు మన ముందు ఉంటుంది మీరు చేసే కర్మ ఏదో మన ముందు ఉంటుంది దాన్ని స్పిరిచువల్ తోటి కనెక్ట్ చేస్తాం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 ఆ కన్ ఆ కనెక్షను కర్మని జ్ఞానాన్ని కనెక్ట్ చేయటం రెండు చాలా విరుద్ధములైనవి కర్మ చాలా స్థూలంగా ఉంటుంది జ్ఞానం చాలా సూక్ష్మంగా ఉంటుంది కానీ మోటివ్ కనుక క్లీన్గా ఉంటే ఈ కర్మ ఆ జ్ఞానానికి సహకరించేసి సో యూ హ్యావ్ ఏ కనెక్షన్ బిట్వీన్ కర్మ అండ్ జ్ఞానం విచ్ ఈజ్ అదర్వైజ్ నాట్ పాసిబుల్ అది గీత యొక్క వెరీ స్పెషల్ ఆస్పెక్ట్ గీతలో ఉండే స్పెషాలిటీ మీకు ఇంకెక్కడ కనపడతాయి ఏ గ్రంథంలోనూ లేదు పనిషత్తులలో ఉన్న సారాన్నంతరే స్వామి చేర్చాల పెట్టారు కర్మైవ్ మా స్థిత జనకాదయ ప్రవిభజ్య జ్ఞేయం విజ్ఞేయం అంటే ఇంతకుముందు ఏం చెప్పారంటే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 అనే వాక్యాలు కొన్ని వినపడుతున్నాయి అని కాదు వాటి అర్థం అటువంటి భావనను కలిగించే వాక్యాలు కొన్ని వినపడుతున్నాయి ఆ వాక్యాలు ఎప్పుడైతే కనపడతాయో వెంటనే ఈ కర్మవాదులు ఏం చేస్తారంటే ఇదిగో శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు నువ్వు జ్ఞానం అంటావు ఏమంటావు జ్ఞానం లేదు కర్మే చాలు అని అంటూ సో ఓ మహాత్ముడు అన్నారు కర్మ కర్మ వల్ల మోక్షం వచ్చేస్తుందండి ఇంకా మిగతావన్నీ అనవసరం కర్మణా మోక్ష అన్నారు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 జైలరీస్ ఫ్రీడమ్ లేని జైలరీస్ ఫ్రీ ప్రెజెంట్ ఈజ్ నాట్ ఫ్రీ అది ఆ జ్ఞానంలో ఉంటుంది అది ఫిజికల్గా బోత్ మేబీ ఇన్ ది సేమ్ సిచ్యువేషన్ ఫిజికల్గా ఒకే చోట ఉన్నారు కదా బట్ ప్రజెంట్ కాంపౌండ్లోనే ఇద్దరు జీవిస్తూ ఉంటారు బట్ వన్ ఈజ్ ఫ్రీ వేదర్ ఈజ్ నాట్ ఫ్రీ ఇన్ ది సెన్స్ దట్ మీరు టోటల్ తిరగచ్చు అటువంటి ఆ విషయాలు బట్టి పెట్టి ఆ ఫ్రీడమ్ ఈజ్ జ్ఞానరూపంగా ఉంటుంది మరి అయితే ఫ్రీడమ్ జ్ఞాన రూపంగా ఉంటుందని మీరు అన్నప్పుడు కర్మ వల్ల మోక్షం ఎలా వస్తుంది జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది ఫ్రీడమ్ యొక్క ప్రతిబంధకము జ్ఞానంగానే ఉంటుంది ఒక ధారణ ఒక ఒక పర్టికులర్ అండర్స్టాండింగ్ అది ఫ్రీడమ్కి ప్రతిబంధకంగా ఉంటుంది అది దాన్నే అజ్ఞానము అంటారు ఆ జ్ఞానాన్ని సరైన జ్ఞానంతో తప్పుడు అభిప్రాయాన్ని సరైన అభిప్రాయంతో తుచిపుచ్చు తుడిచివేయాల్సి ఉంటుంది మీరు తుడిచివేసినప్పుడు ఫ్రీడమ్ వస్తుంది దీర్ ఫోర్ కర్మే మీరు ఎలా చెప్పగలరు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 అది ఆత్మలో జ్ఞానరూపంగా ఉంటుంది వాడి యొక్క అంతరతమైన స్వరూపంలో జ్ఞానరూపంగా ఉంటుంది అన్నప్పుడు అది కర్మ వల్ల ఎలా వస్తుంది కర్మ దానికి సహకరిస్తుంది అని నువ్వు చెప్పి ఒప్పుకుంటావు కర్మ వల్ల ఎలా వస్తుంది అలా రాంగ్గా అర్థం చేసుకుంటే ఏమైపోతుంది కర్మ వల్ల మోక్షం వస్తుందని అనుకున్నాడు అనుకోండి జ్ఞానాన్ని విస్మరిస్తాడు తద్వారా నష్టపోతాడు కర్మ సహకరిస్తుంది జ్ఞానం అని అన్న అని తెలుసుకున్నాడు అనుకోండి ఈజ్ అంది రైట్ పాత్ కాబట్టి అండర్స్టాండింగ్ క్లియర్గా ఉండాలి రాంగ్ అండర్స్టాండింగ్లో ఉంటే అంటే అండర్స్టాండింగ్ రాంగ్ ఉంటే దెబ్బతింటారు ఈ మధ్యన అద్వాణి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఫీల్ గుడ్ అనే ఒక క్యాంపైన్ చేసాము అది తప్పని మాకిప్పుడు అర్థమైంది దానివల్ల కొత్తగా ఓట్లు వస్తాయని మేం చేసాం దానివల్ల మేము నష్టపోయాము ఓట్లు అని చెప్పారు అంటే ఏమైంది అక్కడ సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ క్యాంపైన్ చేశారు పత్రికల్లో వేశారు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ ది అండర్స్టాండింగ్ ఈజ్ రాంగ్ it is the understanding which lifts you up it is the understanding which pulls you down chandrababu naidu garu em ankonnaru he is, he thought he is going to win but then he heavily lost people voted with a vengeance ante people pulse teliyalede a pulse ganako okka nelroju mundu telisind ankonde you would have done something about it kabatti nenu urike modern example icchanani kaadu It is the understanding which liberates, it is the understanding which buoyants. Not the physical activity. Then, you know that you have any inflicted karma anymore. Now the fact is only put life into karma into another level. Many others earn sinatter and die from almost another level. You why are young people are a Кол度ite that has art anymore. You can see where people have Markit at the same time. They are staking in Karmakas.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 అక్కడ కొంచెం మీరు వివేకాన్ని చూపించి తెలుసుకోవాలి ప్రవిభజ్య అంటే విభాగము చేసి విభాగానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక ఏరియాలో కన్ఫ్యూషన్ ఉంటే శంకరుల ఫార్ములా మోడర్న్ మేనేజ్మెంట్ ఫార్ములా గ్రే ఏరియాస్ అని అంటారు సర్టన్ ఏరియాస్ ఆర్ వైట్ అంటే వీ నో అబౌట్ దెమ్ సర్టన్ ఏరియాస్ ఆర్ బ్లాక్ వీ డోంట్ నో అబౌట్ దెమ్ సమస్య లేదు నో అబౌట్ దెమ్ వీ నో We don't వీ డోంట్ నో అంటే వీ హవ్ టు నో క్లీన్ గ్రే ఏరియాస్ ఉంటాయి తెలిసినట్టు కాదు తెలియనట్టు కాదు మిడిమిడి జ్ఞానం ఈ మేనేజ్మెంట్లో ఏదో ప్రిన్సిపల్ ఈ గ్రే ఏరియాస్ని హౌ టు ఓవర్కమ్ దెమ్ డార్క్ ఏరియాస్కి మనకి తెలుసు అవి డార్క్ ఫర్కెడ్ అబౌట్ ఇట్ దాని గురించి ఏదో చేద్దాం ఈ గ్రే ఏరియాస్ మాట తెలిసినట్టు కాదు తెలియనట్టు కాదు వెరీ ee ఈ గ్రే ఏరియాస్లో ఏం చేయాలంటే దాన్ని మీరు విశ్లేషణ చెయ్యాలి Take that area.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 కర్మనైవహి సంసిద్ధి మాస్థిత జనకాదయ ఇత్యాది వాక్యాలను బట్టి చూస్తే కర్మ వల్లనే మోక్షం వస్తోందా అన్నట్టుగా కనపడుతోంది ఇంకో కొన్ని వాక్యాలను బట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే సర్వత్రా కూడా జ్ఞానం వల్ల మోక్షం అని చెప్తున్నారు హావ్ అంటే మీరు కొంచెం విభాగం చేసి చూడాలి తత్కథం ఎలాగా ఆ విభాగం చేసే పద్ధతి ఏమిటి ప్రశ్న సమాధానం ఇది భాష్య శైలి అది ఎలాగే విభాగం చేయాలి అని ఎవడో నేను ఎదురుకుండా అనప్పుడు ప్రశ్న వేసినట్టు దానికి సమాధానం చెప్తున్నట్టు ఇంకా అసలు బృహదంగంలోనూ అక్కడ ఉచ్యతే అని కూడా ఉంటుంది కథం ఉచ్యతే ఎలా చెప్తున్నాను విను అని అది బైనరీ బైనరీ మెథడ్ ఎది తావత్ పూర్వ జనకాదయ తత్వవిధ అపి ప్రవృత్తకర్మాణ స్యు ంగ్రహార్థం గుణాగుణేశు వర్తన్ జ్ఞానైమాస్థిత అది ఇప్పుడు ఇక్కడ పూర్వై పూర్వులు పూర్వీకులు జనకుడు మొదలైన వాళ్ళు ఈ రెండింటినీ కలిపి ఒకటే వ్యవస్థ చేసేస్తున్నారు ఇంకా దీనికి వేరు దానికి వేరు లేదు ఒకటే టాపిక్ అది ఈ పూర్వీకులు ఈ జ పూర్వే అంటే పూర్వీకులు అని అర్థం పూర్వ పూర్వ పూర్వే సో ఈ పూర్వీకులు జనకాదయ జనకుడు మొదలైన వాళ్ళు వీళ్ళు ఆత్మజ్ఞానులో కదా తత్వవిధ తత్వవిత్ తత్వ బహువచనం సో తత్వవేత్తలు కదా ఆత్మజ్ఞానులు అవునా కదా అవునా కదా అనంటే రెండు అవును కాదు అనవ పక్షం అవుననుక్కో ఎది తావత్ అంటే వాళ్ళు ఆత్మజ్ఞానులే ఆత్మజ్ఞానులై ఉండి కూడా తత్వవిధ అతి ప్రవృత్త కర్మాణ కర్మలను చేస్తూనే ఉన్నారు ప్రవృత్త కర్మాణ సు ఇంకా ఆత్మజ్ఞానంటే లిబరేటెడ్ సోల్ మోక్షి జ్ఞానం చేత మోక్షం పొందిన అడిగి ఎందుకండి ఈ కర్మ అంటే లోకసంగ్రహార్థం జనులను సంగ్రహించటం కొరకు సంగ్రహించటము అంటే సమ్యక్ గ్రహీతం వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వటం కోసం ఒక ఒక మార్గదర్శనం చేయటం కోసం వాళ్ళను కూడా తాను వెళ్ళినటువంటి ఆ శ్రేయో మార్గంలో ప్రవేశపెట్టడం కోసం వాళ్ళు లో జనులు శ్రేయో మార్గానికి రాదు శ్రేయో మార్గంలో పడిపోతూ ఉంటారు మనస్సుకి రాగద్వేషముకు చేత ప్రేరితులై మనస్సుకు నచ్చుబాటుగా కనబడే దాని వెంట పడిగెత్తుకుపోతూ ఉంటారు వాళ్ళని శ్రేయో మార్గంలోకి తీసుకురావాలి మనం కూడా వాళ్ళ వెంట పరిగెత్తాం కదా చాలా మంది అటుపోతున్నారు కదా మనం కూడా అటుపోతున్నాం అంటే డూయూ కాల్హిమ్ ఏ లీడర్ డూయూ కాల్హిమ్ ఏ టీచర్ టీచర్ అలా ఉంటాడండి అందరూ పదివేల మంది అక్కడ జమ అయ్యారు మనం ఇక్కడ ఈ తక్కువ ఇది పెట్టు కూర్చుంటే ఏం లేదు మనం కూడా దాంట్లోకి పోదాం అంటే అది టీచింగ్ పద్ధతి అది వీడు హీ హ్యాస్ టు స్టాండ్ హీస్ గ్రౌండ్ అప్పుడు జనులు ఈ మార్గంలోకి శ్రేయ మార్గంలోకి వస్తాం సో వీడు లోకప్రియత్వానికి ఆకర్షితుడై వీడు వాళ్ళ మార్గంలో పడ్డాడు అనుకోండి అప్పుడు వీడు చిత్రుడవుతాడు వాళ్ళకు ఉపకారం ఏముండదు కాబట్టి సో లోక సంగ్రహము అంటే ఒక మార్గదర్శనం చేసి వాళ్ళను కూడా సన్మార్గంలోకి తీసుకురావటం కోసమని వీళ్ళు కర్మలని కొనసాగిస్తూనే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు కర్మలు మానేశారు అనుకోండి తథా ప్రజ జనకుడే చేయనప్పుడు మేము ఎందుకు చేయాలి అని మామూలు సామాన్య మానవులు కూడా చేయడం మానేస్తాయి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 చాలా గంభీరమైన ప్రణాళిక గుణాగుణేశు వర్తంతే అన్నది సామాన్యమైన మాట ఏం కాదు వివేకం యొక్క పరాకాష్ఠ ఇప్పుడు కర్మ కర్మ ఎక్కడుంటుంది బాహ్యమునందు ఉంటుంది కర్మ చేసేవాడు ఎక్కడ ఉంటాడు నేను అని వీళ్ళు అనుకుంటారు కానీ ఆత్మజ్ఞాని హీ నోస్ బెటర్ దెన్ ఎందుకంటే నేను అంటే ఆత్మ ఆత్మ ఎందుకు ఉండదు భోక్తృత్వం ఉండదు కాబట్టి ఇప్పుడు మరి కర్మ చేసేది ఎవరు కర్మ కర్మకి అధిష్ఠానమేది జగత్తు కర్మ చేసేది లోపల ఉన్నాడు కర్మ చేయబడే అధిష్ఠానం బయట అని మీకు అంతః బహిహన విభాగం ఉన్నది ఈ విభాగంలో ఆత్మే కర్మ చేస్తోంది అని ప్రతివాడు భ్రమపడతాడు కానీ శ్రీకృష్ణుడు అంటాడు ఆత్మకర్మల్ని చేయటం లేదు గుణాహ గుణేశు వర్తుంటే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 కాబట్టి మూడు ఇక్కడ ఉన్నాయి కనుక ఈ మూడింటి కరస్పాండింగ్ ఆస్పెక్ట్స్ అక్కడ ఉండాలి వాటికే సత్వజస్తమో గుణములు అని పేరు తపస్సు ద్రవ్యానికి కారణము రజస్సు క్రియకి కారణము సత్వము విజ్ఞానానికి కారణము అని సో సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి సో ఇప్పుడు అగ్నిహోత్రం మనముంది ఈ అగ్నిహోత్రం దేని నుంచి పుట్టింది ప్రకృతి నుంచి పుట్టింది సుఖు స్రోగము అని హోమం చేసే సాధనం అది ఎక్కడి నుంచి పుట్టింది ప్రకృతి నెయ్యి ఎక్కడి నుంచి పుట్టింది ప్రకృతి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 ప్రాణశక్తి లేకుండా హోమం చేయలేడు కదా ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రకృతి నుంచి కాబట్టి కర్త యొక్క మొత్తం స్వరూపం ఏమిటి గుణా కర్మ యొక్క మొత్తం స్వరూపం ఏమిటి గుణా గుణా గుణేశు వర్తే వాట్ అబౌట్ ఆత్మ ఆత్మా ఈజ్ నేదర్ కర్త నార్ కర్మ ఇట్ ఈస్ జస్ట్ ద విట్నెస్ ఇది కథ సంగ్రహంగా గుణ గుణేషు వర్తంతే తత్వవిత్ మహాబాహో గుణకర్మ విభాగశ గుణాగుణేశు వర్తంతః ఇతి మత్వా నజ్జతే ఈ సత్యాన్ని గ్రహిస్తాడు తత్వవేత్త గ్రహించి నజ్జతే ఆసక్తిని పొందడు సో అంటే ఒక మాటలో చెప్పాలంటే నడిచింది ఎవరు నేను కాదు కాళ్ళు నడిచే ఎక్కడ నడిచే భూమి మీద నడిచేయి ఎవరు నడిచారు కాళ్ళు నడిచే భూమి పంచిపోతారే కాళ్ళు పంచిపోతారే ఇది జడభరత ఇలాగా మాట్లాడతాడు రాహుగల జడభరత సంవాదం భాగవతంలో కాబట్టి సో గుణాగుణేశ భర్త నేను కూడా చాలాసార్లు మీకు ఈ దృష్టాంతం చెప్తూ ఉండేవన్నీ ఇక్కడ టేప్ రికార్డర్ పెట్టారు అనుకోండి కెసెట్ క్లాసెస్ అని అవుతూ ఉంటాయి నేను కూడా రికమెండ్ చేస్తూ ఉంటాను మంచి సీరియస్ క్లాసెస్ ఉంటే కెసెట్ వినండి రికమెండ్ చేస్తూ ఇక్కడ టైప్ రికార్డర్ పెట్టారనుకోండి నేను కేనోపనిషత్తు పాఠం చెప్తాను ఆ సీడీస్ అవి ఉన్నాయి ఓ సీడీ పెట్టి ఆన్ చేశారనుకోండి మీరు పాఠం వింటున్నారు పాఠం వచ్చేస్తుంది వింటున్నారు సరే ఈ మనిషి వచ్చి కూర్చుని పాఠం చెప్పాడు రెండింటికి తేడా ఏమిటి తేడా ఏమీ లేదు గుణ గుణేశు వర్త గుణము ఇక్కడ ఉన్నవి గుణాలే అక్కడ ఉన్నవి గుణాలే ఈ గుణాలు ఆ గుణాలతో సంయోగము వర్త్ అంతే గుణేషు వర్తంతే అంతే ఈ రెండింటికి తేడా ఏంట సో ఎందుకంటే హేప్రికార్డర్లో వాయిస్ ఉంది ఇక్కడ వాయిస్ ఉంది టేప్రికార్ దానికి వాగింద్రియము అని పేరు హేప్రికార్డర్లో ఎనర్జీ ఉంది ఇక్కడ ప్రాణశక్తి ఉంది భోజనమో బ్రేక్ఫాస్ట్ ఏదో చేయబట్టే కదా మరి మాట్లాడుతూ ఉంటా ఇక్కడ ప్రాణశక్తి ఉన్నది హేప్రికార్డర్లో మ్యాగ్నెటిక్ ఇంప్రెషన్స్ రూపంగా జ్ఞానం ఉండదు ఉంది కదా ఆ వాయిస్కి మూలల్లో జ్ఞానం ఉండాలి సంకల్పశక్తి ఉన్నట్టుగా ఇక్కడ అక్కడ మ్యాగ్నెటిక్ ఇంప్రెషన్స్ ఉన్నాయి ఆ ఇంప్రెషన్స్ని బట్టే మీకు వాయిస్ వస్తుంది ఒక పద్ధతిలో అదేవిధంగా ఇక్కడ మనస్సులో సంకల్పశక్తి సంకల్పం ఉంది కనుకనే థాట్స్ థాట్ ప్రాసెస్ థింకింగ్ ప్రాసెస్ ఉంది కనుకనే ఆ వాక్ అలా వస్తుంది అయిపోయింది ఆత్మకేం సంబంధం లేదు బస్ ఇతర హీ బా గుణా గుణేశ్వర్తం కాబట్టి పలికీది వాగింద్రియము వినేది శ్రోత్రేంద్రియము ఆత్మ ఎక్కడుంది ఆత్మ పలికీది ఆత్మ కాదు వినేది ఆత్మ కాదు అనిచేతనే ఇప్పుడు పరుషంగా మాట్లాడద్దు అన్నారు మధు మధురంగా మాట్లాడదన్నారు సో ఎందుకంటే ఇప్పుడు మీరు తిట్టారనుకోండి తిడితే వాగింద్రియము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 కాబట్టి కర్త ఎవరు గుణములు భోక్త ఎవరు గుణములు కర్మ గుణములు గుణాగుణేశ వర్తంతే ఇది ఎలాగంటే చిన్నపిల్లలు దెబ్బలు ఆడుకున్నారు ఏదో కబడ్డీ ఆటో ఏదో ఆటలో దెబ్బలు ఆడుకున్నారు దెబ్బలాడుకుంటే పెద్దవాళ్ళ దగ్గరికి కంప్లైంట్ చేసారు చేస్తే ఒక పెద్ద చెప్పాడు చూడండి పిల్లలు పిల్లలు కలిసి ఆడుకుంటారు దెబ్బలు ఆడుకుంటారు మళ్ళీ కలుసుకుంటారు మనం కలగజేసుకోవద్దు అని చెప్పాడు అంతే గుణ గుణేశర్తంతే అంటే అంతే బస్ ఇంద్రియాలు విషయాల్లో ప్రవర్తిస్తాయి ఇంద్రియాలు గుణాల నుంచే పుట్టాయి విషయాలు గుణాల నుంచే పుట్టాయి అంతే ఇంద్రియాని ఇంద్రియార్థేషు అని ఇంకో చోట అంటాడు ఇంద్రియములు ఇంద్రియార్థములలో ప్రవర్తిస్తాయి ఆత్మకేం సంబంధం లేదు ఆత్మసాక్షి మాత్రమే అని అంటాడు సో ఈ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుని ఇది జ్ఞానేన ఏవా ఈ జ్ఞానం వాళ్ళకు ఉంది కర్మలు చేస్తూ ఉన్న జనకాదులు ఈ జ్ఞానేన ఏవా ఈ జ్ఞానం ఉంది ఈ జ్ఞానం ఉండబట్టే వాళ్ళు సంసిద్ధి మాస్థిత వాళ్ళు మోక్షాన్ని పొందారు అంతే కానీ కర్మలు చేసినందువల్ల మోక్షాన్ని పొందలేదు జ్ఞానం లేకుండా కర్మలు చేశారు మోక్షం వస్తుందా చీకట్లో కర్మ చేస్తే డెబ్బలు తగులుతాయా ఫలం వస్తుందా డెబ్బలు తగులుతా కర్మలు చేయడం జ్ఞానం లేకుండా కర్మలు చేయడం అంటే చీకట్లో పనిచేయడం చీకటి గదిలో పనిచేయడం లేదు చీకటి గదిలో పని చేయకూడదు ఇప్పుడు నేను వెలిగించుకున్న తర్వాత పని చేసుకోవచ్చు రాముడు యోగ భాష ఇష్టంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ రాముడికి వైరాగ్యము అది నేర్చుకుంటాడు వశిష్ఠ మహర్షి దగ్గర ఎప్పుడు నేర్చుకుంటాడో తెలిసిన వృద్ధాప్యంలో కాదు యవ్వనంలో నేర్చుకుంటాడు అదేమిటండి యవ్వనంలో వైరాగ్యం అది ఎందుకంటే తెలిసి తెలుసుకుని మనం సంసారంలో అడుగు పెడితే మంచిది చేతిలో దీపం పెట్టుకుని దీపం కరదీపిక అంటారు కాకడాయో దీపం బ్యాటరీ లైట్ ఏదో చేతో పట్టుకుని చీకట్లో ప్రయాణం చేస్తే దారి కనపడడానికి ఈ దీపం వెలుగుతూ ఉంటుంది దీపం లేకుండా ప్రయాణం చేస్తే గోతులు పడతాం వెళ్ళి కాబట్టి జ్ఞానం చేతనే వాళ్ళు సంసిద్ధిని పొందారు కానీ కర్మచేతన కాదు పైకి అలా కనపడుతుంది వాడి జ్ఞానం కంటి కనపడదు వాడి కర్మ కనపడుతుంది వాడి జీవన్ముక్తుడు అనే సంగతి తెలుస్తూ ఉంటుంది అదిగో ఆ కర్మ చేసేడు కాబట్టి మోక్షాన్ని పొందాడు అని పొరపడతారు అలా కనపడుతుంది అని చెప్పారు తర్వాత కర్మ సన్యాసే ప్రాప్తే అపి కర్మణ సహ సంసిద్ధిమాస్థిత నా కర్మసన్యాసం కృతవంత అర్థ ఇప్పుడు జ్ఞానం ఉన్నాడనుకోండి జ్ఞాని ఎందు కర్తృత్వం లేదు ఇంకొంచెం మళ్ళీ ట్రిక్కీయే గీత బోధించటం కష్టమే శ్లోకాలు సరళంగా ఉంటాయి కానీ గీతను బోధించడం కష్టం ఇప్పుడు మీరు గమనించండి జ్ఞాని కర్మలని మానేస్తాడు అజ్ఞాని కర్మలని చేస్తాడు అని మీరు అనుకుంటే తప్పది తప్పది అలా అనుకుంటారు చాలామంది కర్మలను చేసి వాడేవడు కర్త రైట్ కర్మలని మానేసి కర్త కర్త కర్మల్ని మానేస్తాడు అకర్త కర్మల్ని మానేస్తాడా ఎవరు మానేస్తారు కర్మల్ని కర్త మానేస్తాడు అంతే కదండి కర్మలని చేసి నేను ఏ కర్మలని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను అని ఒకడు అన్నాడు వాడు కర్త ఆకర్త కర్త వాడు అంతే అకర్త అయితే ఆ మాట అండవు కర్తకే కర్మ చేయడం ఉంటుంది కర్మల్ని మానేయడం ఉంటుంది అకర్తకి కర్మలని చేయడము ఉండదు కర్మల్ని మానేయడము ఉండదు ఇప్పుడు ఆత్మజ్ఞాని ఉన్నాడు అనుకోండి అకర్త కాబట్టి అతడు కర్మలని చేసినా అకర్తే కర్మలని మానేసినా అకర్తే కర్త కర్మలని చేసినా కర్తే కర్మలని మానేసినా కర్తే అజ్ఞాని అజ్ఞాని కర్మలని చేసినా కర్తే కర్మలను మానేసినా కర్తే ఆత్మజ్ఞాని కర్మలను చేసినా అకర్తే కర్మలని మానేసినా అకర్తే ఎలా తెలిసింది కదండి ఇప్పుడు ఆత్మజ్ఞానికి రెండు వికల్పాలు ఉంటాయి కర్మల్ని చెయ్యొచ్చు కర్మల్ని మానేయొచ్చు ఆత్మజ్ఞాని కర్మల్ని చేసి తీరాలనే నియమం ఏం లేదు అలాగే ఆత్మజ్ఞాని జ్ఞానాన్ని బోధించాలనే నియమం లేదు తెలియనో సచ్ రూల్ ఇదేం ప్రొఫెషనల్ కోర్స్ ఏం కాదు బోధించాలనే నియమం ఏం లేదు రమణ మహర్షి బోధించాలనే నియమం ఉండబట్టి బోధించారా లేకపోతే స్పాంటేనియస్గా బోధించారా మీరు ఏమనుకుంటున్నారు స్పాంటేనియస్గా బోధించారా ఆయన బోధించాలనే నియమం ఏం లేదు ఆయన ఒకప్పుడు వీళ్ళు వెళ్ళి ప్రశ్నలు వేస్తే అని వారు అంతే ఆయన అలా కూర్చుని ఆయన మూడు గంటలు అలా కూర్చునివారు వీళ్ళు కూడా మూడు గంటలు కూర్చుని లేదు చక్క వచ్చేది ఆయన బోధించలేదంటే అది ఇంకంతే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బికాస్ దేర్ ఈజ్ నో కంపల్షన్ దట్ హీ షుడ్ టీచ్ హీ మే టీచ్ ఆల్సో దీన్నే కర్మసన్యాసము అంటారు కర్మత్యాగం వేరు కర్మసన్యాసం వేరు కర్మత్యాగం చేసేవాడు కర్త కర్మసన్యాసం చేసేవాడు జ్ఞాని సో జనకాదులు వాళ్ళు జ్ఞానం చేత మోక్షాన్ని పొందేశారు వాళ్ళు కర్మసన్యాసులు కర్మసన్యాసే ప్రాప్తే అవి వాళ్ళు కర్మసన్యాసం వచ్చేసింది వచ్చేసిన ఎదుర్దేకండ్ టేకప్ కర్మ అండ్ డూ ఫర్ లోక సంగ్రహ ఆర్ దే మే జస్ట్ కీప్ కాట్ అవే ఫ్రమ్ దిస్ సొసైటీ దెర్ ఈజ్ నో లోక సంగ్రహ ఎదుర్వే దేకం డు కానీ వాళ్ళు ఏం చేశారంటే కర్మణా ఏవా కర్మని చేస్తూనే అలాగే జీవితాన్ని గడిపేశారు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 అంటే ఆ సిక్స్ అవర్స్లో చేసే పని వల్ల మనకి ప్రయోజనము అని ఆలోచించరు అలా ఆలోచించి వాడు స్నాక్స్ అవి అమ్మేవాడు వాడు వేరే ఉంటాడు మీరు ఆ సిక్స్ అవర్స్లో చేసే పని వల్ల మీరేమీ ప్రయోజనాన్ని అపేక్షించరు ఫలా నా పని చేయాలనే నియమం లేదు ఏదైనా చేయొచ్చు ఏది చేయకపోవచ్చు వాట్ ఆల్ యు నీడ్ ఈజ్ జస్ట్ స్పెండ్ ది టైం అవే దాంట్లో మీరు స్పెండ్ మీరేం టైంని పుష్టి చేయక్కర్లేదు రైన్ని పుష్టి చేయక్కర్లేదు టైంని పుష్టి చేయక్కర్లేదు అంటే మీకేమీ ప్రత్యేకంగా కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అని అభిప్రాయం ఆత్మజ్ఞానం అలాగే ఉంటాడు ఆత్మజ్ఞాని జీవితం ఇంకో కొంతకాలం ఉండా తొడగించాలని ఆలోచించడు లేకపోతే దాన్ని తగ్గించేసి కొరచ చేయాలని ఆలోచించడు ఆత్మహత్యాధిక్యం చేయడు జీవితం ఆయుద్ధాయం పెరగడానికి ఏమీ కర్మలు చేయడు తర్వాత ఒక సంకల్పపూర్వకమైన కర్తృత్వ భోక్తృత్వ పూర్వకమైన కర్మలు చేయడు ఊరికే ఆ కాలాన్ని అలా గడిపేస్తాడు ఆ కాలంలో ఏవో కొన్ని కర్మలు ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని చేయాల్సిన కర్మలు ఏవో జరిగి జరిగిపోతాయి జడభరుతుడు బలంగా ఉన్నాడు ఆ పరిస్థితుల్లో పళ్ళకి మూసి కాలక్షేపం చేసేసేడు సో న్యూయార్క్లో ట్యాక్సీ డ్రైవర్ ఒకడు ఉన్నాడు సోమర్సెట్ మామ్ రాసాడు తోట ద ట్యాక్సీ డ్రైవర్ హీ వాజ్ ఏ జ్ఞాని ఆత్మజ్ఞాని అతను వై యు ఆర్ డ్రైవింగ్ ట్యాక్సీ అని అడిగారు అతను అడిగితే అతను అన్నాడు యూ హ్ టు డూ సంథింగ్ టు గెట్ సమ్ ఫుడ్ భారతదేశంలో అయితే భిక్ష చేసుకుని బతకచ్చు ఈ న్యూయార్క్లో భిక్ష అనేది వీళ్ళు ఎరగరరు కాబట్టి ట్యాక్సీ డ్రైవ్ చేయ మన్హాటంలో టాక్సీ నడిపేశారు అనుకోండి రోజు పాతికి డాలర్లు వచ్చేవి పాతికి డాలర్లు వచ్చేగానే మానేసేవాడు ఇంకా ట్యాక్సీ లోపలి పెట్టేసేవాడు హీ యూస్ టు రిమైన్ ఆత్మనిష్ఠుడిగా ఉండేవాడు అనే సోమర్ సెట్ మామ్ రెజర్ సెట్ పుస్తకంలో నిరూపణ చేస్తారు కాబట్టి ఆత్మజ్ఞాని కుడ్ బి ఏ ట్యాక్సీ డ్రైవర్ హీకుడ్ బి ఏ ప్యాలంక్విన్ బేరర్ పేలంక్విన్ మోసీవాడు పల్లకి మోసీవాడు ఉండొచ్చు లేదా హీ కుడ్ బీ ఏ టీచర్ అది హీ కుడ్ బీ సమ్ సర్వీస్ చేసేవాడు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు బికాస్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ కర్మ అకర్తకి ఏకరమైన ఒకటాక్ కాబట్టి కర్మసన్యాసం ప్రాప్తించినా ఏదో కర్మ చేస్తో జనకాదులు గడిపారు రమణ మహర్షి మొదలైన వాళ్ళు ఏం చేశారు ఏ కర్మ చేయకుండా ఖాళీగా ఉండిపోయారు నా కర్మ సన్యాసం కృతవంత అర్థ కర్మల్ని విడిచిపెట్టేసి ఉండలేదు వాళ్ళు ఏదో కర్మల్ని చేసేస్తో కాలాన్ని గడిపేశారు అని మనం అర్థం చేసుకోవాలి కానీ జనకుడికి కర్మతో మోక్షం వచ్చింది రుభు మహర్షికి జ్ఞానంతో మోక్షం వచ్చింది ఇంకోడికి భక్తితో మోక్షం వచ్చింది మరో వాడికి తీర్థయాత్రలతో మోక్షం ఇది కాదు పద్ధతి దట్ ఈస్ నాట్ ది వే ఇలా చెప్పుకుంటే ఏమవుతుందంటే ఆ జ్ఞానం యొక్క మహిమను మనం విస్మరించిన వాళ్ళం అవుతాం దానివల్ల నష్టపోతాం కాబట్టి జ్ఞానాన్మోక్ష కర్మ సహకారాన్ని ఇస్తుంది రేపు కొనసాగితాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యతేం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్స్ శ్రీకృష్ణాపణమూ